రెండు వందల ఇతడు రాముని బంటు ఇతని కెవ్వరెదురు చతురత మెరసెనిచ్చట హనుమంతుడూ ఆకాశమంతయుని అవ్వలికి తోకచాచి పైకొని పాతాదాలు మోపి కై కొని దశదిక్కులు కరముల కబళించి సాకారము చూపినాడిచట హనుమంతుడు కొంచక సురలు రోమకూపముల విహరించ ముంచి ధ్రువ మండలము మొగమయ్యుండ ఎంచగ లోకములెల్లా ఎడనెడ సందులుగా చంచుల మెరసినాడిచ్చట హనుమంతుడూ గరిమ రవిచంద్రులు కుండలములుగా ధరణి మేరువు కటితటముగా ఇరవుగా శ్రీవేంకటేశుని సేవకుడై పెరసెని చటనిది పెద్ద హనుమంతుడూ